స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడ గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహోనత్తుడ తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమైన నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావ మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు అని దినం ప్రభావ నీకే వందనలు అర్పించుకోవటమైనా నీకే కృతజ్ఞత స్థుతులు అర్పించుకోవటమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈ యొక్క యుగంలో నీకే కలుగును కాక అలలుయ్య నా ప్రభ నా తండ్రి మా యొక్క ఉద్దేశం నైనా ఏందో ప్రభ మీ పట్ల మాకు ప్రతిక్షణ మాకు తెలియజేస్తుందని అయినా గొప్పదేవా అది మేము కలిగి చివరి వరకు మీ కొరకు మేము జీవించే బిడ్డగా తయారు చేయండి మమ్మల్ని బలపరచండి ఇంకా ఆత్మలోతు నడిపించండి మీకు నూతనమైన పరిషద అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించండి మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయని ప్రభావ మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధత కలిగి మేము జీవించి ముందు పోయి బిడ్డగా తయారు చేసి ఈ ఆరంతట్లో ప్రవ మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి రాణబెడతరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రభావ మీరే మహిమనందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధిష్టాంతం అండి ఆ మెయిన్ దిలీప్ గేర్ పాట పాడండి ఏవు వెలిగించినావు సుడిగాలిలో నైనా జడివాణలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దే దీప్యమానమై నారుదయ కోవెలపై దీపాలతో రణమై ఆరని దీపమై దే దీప్యమానమై నారుదయ కోవెలపై దీపాలతో చేశావు పండుగా వెలిగావు నిండుగా చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము ఏ నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేదదిచ్చుచున్నది మారని నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలో నా సేదీర్చుచున్నది మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము ఈ సయ్యా నీవు వెలిగించినావు స్థుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతి వై ఆరని హోరులో ఆరిన నేళ్లపై నా ముందు వెలసివే సైన్యములకు అధిపతి పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము ఏ నీవు వెలిగించిన డిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హలేలు ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికి ప్రైజ్ లాడ్ బ్రదర్ ఇప్పుడు మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ మనకు దేవుని వాక్యం షేర్ చేసుకుంటారు హలో ప్రైజ్ లాడ్ బ్రదర్లాడ్ అవి బ్రదర్ మీ వాయిస్ వినిపిస్తలే ప్రైజ్ లాడ్ బ్రీజ్లాడ్ అండి వినిపిస్తుంది హలోపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది సార్ ఓకే మనోజ్ గారు వాక్యం షేర్ చేసుకుంటా సార్ మీ సుప్రభా ఈ వాక్యం ధ్యానం చేస్తే మీరే మాకు సారి కూడా నడిపించి పర్శున దీవాన్ని అలలియా నాదియా పరిశుద్ధ ఆత్మ సరస్వతం నడిపిస్తున్నాడు ఆశ ఉంది ఆశాపా తుడిచిపరచండి పనులు జ్ఞానం తరం తరం నింపి మా సౌబుద్ధి తొలగించి అలడి ధ్యానం చేస్తున్న సుప్రభ మా ఆత్మీనే తిరవండి అలలియా నాదియా గ్రహించగల ఉదయం తెచ్చండి మీరే మాకు సహాయకుండా నడిపించి ప్రతి ఆటగాలు కొట్టేసి అలలియా వాక్యం మా నాతో మాట్లాడి మా అందరితో మాట్లాడమని ప్ర ఏడు బ్రదర్ ఏడు చాప్టర్ సెవెన్ ఓకే ఎఫ్రాహి సంతాన మగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మను నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును ఇక్కడ చూస్తున్నాను ఇర్మియాతో మాట్లాడు ఎఫ్రాహిం సంతానం కొట్టు మిమ్మీ నేను ఎలగొట్టేదను ఇక్కడ ఇనిమితో మాట్లాడుతున్నా ప్రభు అలా చెప్పంటే ఈ రోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమంటాడు ఇక్కడ కాబట్టి కాబట్టి చదువు నీవు కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము అలా నేను మేము ఈ జనం కోసం ప్రార్థన చేయకము ఎందుమంటే దేవునికి అంతగా కోపం పుడుతుంది దేవుడికి అంతగా కోపం ఉంటాయి మనడు ఇప్పుడు ప్రార్థన చేయొద్దు అని చెప్తున్నాడు కానీ ప్రార్థన చేయకుండా మానవద్దు మనం కానీ ఇక్కడ చూస్తే ఈ జనం కోసం ప్రార్థన చేయకు అలా ఎందుకు చేయొద్దు అక్కడ చూస్తాం మనం అలా ప్రార్థన చేయ ఫస్ట్ ఏమంటాడు నువ్వు మొరబెట్టద్దు ప్రార్థన చేయొద్దు ఇంకేమంటాడు కింద నన్ను బతు గోజాడొద్దు అలా రిక్వెస్ట్ చేయద్దు నీ మాటని నన్ను కొన్నిసార్లు ప్రార్థన చేస్తే కొన్నిసార్లు ఆటంకాలు ఎందుకు వస్తే వాళ్ళ పాపలను ఎప్పుడు మనం ఎప్పుడు వాళ్ళ పాపలు చూస్తాం మనం ఎవరైనా రోగి అనేలాగా సంఘం పెద్దలు పిలిచేవాను అతను పాపం చేసిన వాళ్ళు అంటే పాపం క్షమించుకొని మనం చూస్తాం యాకు ప్రాణపత్రికలో కానీ ఇక్కడేమంటాడు నువ్వు బద్మాన వద్దు నాతోని నువ్వు మొరబెట్టదు బమాన వద్దు వాళ్ళు చేస్తున్న ఎంత భయంకరంగా దేవునికి అంతగా ఇసుకు పుట్టిస్తున్నారు వాళ్ళు పట్టణంలో ఎరుసలేము వీధుల్లోను యూధాను జరుగుతుంది ఎరుస వీధిలో అంటే గలీలో కదా బ్రదర్ గలీలో వారు చేస్తున్న క్రియలను నీవు చూచుతున్నావు కదా ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా అలాగే ఇర్మియా చూస్తున్నాడు వారు చేసే హే కిరలు చూస్తున్నావు కదా అంటే అంతగా హే కిరలు చేస్తున్నావు నువ్వు చూస్తున్నావు కదా అని ఇర్మియాతో మాట చూస్తున్నావు చూడు నువ్వు చూస్తున్నావు కదా ఇర్మియా నాకు కోపము పుట్టించినట్లు ఆకాశ దేవతకు పిండి వంటలు చేయవలనని అన్య దేవతలకు పానార్లు ఆకాశ రాణి ఆకాశ రాణి నాకు కోపము పుట్టించినట్లు ఆకాశ దేవతకు పిండి వంటలు చేయవలనని ఆకాశరాణి పిండి వంటలు చేరకు అన్ని పానార్పణములు పానార్పణము చేయవలనా నీ పిల్లలు వేరుతున్నారు పండులు అగ్గి రాజ పెట్టుతున్నారు పెడుతున్నారు స్త్రీలు పిండి పిసుకుతున్నారు అలా లియా చూసిన మూడు గుంపలు చూస్తున్నాడు ఇక్కడ చూస్తున్నది పిల్లలు చూస్తారు పెద్దలు స్త్రీలు వీరందరూ ఏం చేస్తున్నారు ఆకాశానికి దాన్ని పూజిస్తున్నాను అన్ని దేవతను పూజిస్తున్నాను ఇక్కడ చెప్తున్నాడు చూస్తే ఆకాశ అంటే మనం చూస్తూ మన లూసిఫర్ ఉన్నారు అలా లియా ఏం చేస్తున్నావు ఒక స్త్రీ లెక్క పూజిస్తున్నావు రోమన్ క్యాటలిక్ ఒక మరియమ్మ లెక్క పూజిస్తున్నాడు మళ్ళా చూస్తే ముస్లింలు ఫాతిమా అని అలా చెప్తే అయితే వాళ్ళు అనేక జగల స్త్రీలుగా ఏం చేస్తున్నాడు వాళ్ళ కూర్చొని మయమపడుతున్నాడు మరియమ్మ తల్లిలుగా మయమపడుతున్నాడు ముస్లింలు ముస్లిం లో ఉంటుండే అప్పుడే సాహసం చేస్తుంటే ఈ మోరం వస్త్రమే మరియమ్మకు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని పూజిస్తారు వాళ్ళు అయితే చూస్తే ఈ ఈయన ఒక స్త్రీ లెక్క దాన్ని ఏం చేస్తున్నట ఇల్ ఇజ్రాయల్ పరిధి చేస్తున్నట్టడు బ్రహంక నాకే కోపము పుట్టించినంతగా వారు దానిని చేయుచున్నారా నాకు కోపం పుట్టిందని దాని అంతగా చేస్తున్నారా తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా తనకి అవమానం కనుగ చేస్తున్నారు కదా ఇదే యహోవాకు ఇదే యహోవాకు అనలు జీవం గల దేవుని ఎడిచి నిర్జీవాన్ని ఏం ప్రేమిస్తున్నారు అనలు ప్రవర్త పెందలకల పోయి చెప్తాకి ఏం చేస్తుండే ఇంత మటం వింటలేరు వాళ్ళు అంటే వాళ్ళ ఉదయం ఇంత కఠినమైన మత్తుగా అయిపోయింది ఆ కాలంలో ఈ కాలంలో మేము చేస్తుండ్రు అట్లనే చేస్తుండ్రు వా కాలం ఆ కాలంలో ఈ కాలంలో మేము ఏ క్రియాలంటే తెలియని మనకు అలలి దేవుని కృపా దేవాలని మనకి ఈ వాక్యం చూపిస్తున్నాడు అలా ఏది రమైన మంచి కనుక దేవుని మనకు చూపిస్తున్నా కనుక మనం మొదలు పెట్టాలా ఇట్లా విభత్తు అలలియా ఆకాశరాన్ని వాళ్ళు పిండి వంటలు చేస్తున్నాడు అలలియా అయితే ఈ తిరుమరికి మూడు దినాలు మీటింగ్ పెడుతుంటే నేను చెప్తాను వాళ్ళకు మరి మీద దేవుడు కాడు ఒక సేవకురాళమ్మా ఆమె పూజించొద్దు యేసు ప్రభు పూజితే రక్షణ అన్న అయితే కొత్త కొత్త పెళ్ళైనప్పుడు మా పెద్ద ఒక డబ్బా ఉంటాయి డబ్బా బిఎంఎస్ డబ్బా దాంట్లో గారెలు ఊరలు అన్నీ నిండిపోతుండే అన్ని ఆ క్రిస్మస్ దినం వచ్చినప్పుడు అంటే నిండిపోతుంది ఇంకా పైన పెడుతుండే ఇస్తుండే వాళ్ళు సిస్టర్ ప్లే చేసి ఏమో చేసి తీసుకుంటుండే ఎప్పుడు మరి అమ్మ దేవుడు కా దేవుడు కాదమ్మా శ్రీవకురాలు నేను ఏసుప్రేమ దేవుడు అప్పుడు నుంచి ఏం చేసిన కనుక అది బంద్ మీటింగ్ బి బంద్ అయిపోయినాయి ఎందుకంటే ఏం కనిపిస్తుంది వాళ్ళకి ఇతరంగా ఒక ఏతి కనిపిస్తుంది అలా లియా చెప్పంటే ఈ కాలంలో ఇట్లనే జరుగుతుంది పిండి వంటలు అంటే రకరకాలు చూస్తేం అలా లేణీలో చూస్తే పౌలు చెప్తున్నా దినాలు మాసాలు మీరు చేయకూడదు ఏ దినం మీ ఆచరించి మీ పిండి వంటలు చేసినప్పుడు అది ఆకాశరానికి పోతాయి ఏ దినం మీరు స్పెషల్ అని పెడితే పోతుంది స్పెషల్ గా ఈ దినే స్పెషల్ అంటే అది వేరే ఇసుకు పోతుందని చెప్తుంది అలా లియ అప్పుడు మనం చూస్తాం అలా అమ్మ మన సంరిస్త్రితో మాట్లాడుతు అమ్మ మీ తెలియని దాన్ని ఆరాధిస్తుంటారు ఏసు ప్రభు కుమారు కూడా చెప్తున్నారు మేము తెలిసిన మీ పర్వత కానీ ఆరాధించు లేదమ్మ ఇప్పుడు ఒక కాలం వస్తుంది దేవుడు ఆత్మ కల ఆత్మతో సత్వం ఆరాధించానని ఆ సమరిస్తకు ఏం చేస్తున్నాడు జీవజలతో నిపి సరస్వతం నడిపించి ఒక స్త్రీ తన పట్టణం అంతా చేస్తుంది ఇది నా క్రీసు కాడ జూడండి అలా లియ పాపంతో భయపడే ఈ స్త్రీ ఎప్పుడు ఏసు ప్రభు ఆకరించి రక్షించిన ఊరంతా మార్చింది అప్పుడు పాపంతో భయపడి ఏం చేస్తుండే పొద్దున కాకుండా సాయంత్రం కాకుండా నీళ్ళు పగటిపూడ వచ్చి అందరూ నీచంగా చూస్తారని చూస్తే యేసు ప్రభు సరస్వతం నడిపించు అలా లియ మన జీతం ఇంత పాపంకు మనం చేయాలా మనం ఈ సత్యాన్ని గ్రహించి సరస్వతం నడిపియాల దేవుడు చిన్న వాక్యం దించుక బ్రదర్ ఐ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎస్ అయ్య వందనాలు ప్రభా తండ్రి ఈ దినమంతా ఈ గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభా నైనా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి అలాగే ఈ దినంని యొక్క నూతనమైన కృప శక్తి బలం మాకు నాయనా మేము వెళ్ళే ప్రతి పరిధిలో మీరు మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యో యుగములు కలుగును తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి వాక్యం ద్వారా ప్రభా స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా తండ్రి కాబట్టి స్వరం మీ నుంచే నేను విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను ప్రభా నాప్రభా ప్రభా కాబట్టి ప్రభా నైనా ఏ విషయంలో కానీ ప్రభా మా సమస్తా ప్రవర్తన గాని ప్రతిదీ ప్రభానైనా నీకు కోపం తెప్పించేలాగా కాకుండా ప్రభానైనా నిన్ను సంతోషపరిచేలాగా మేము ఉండాలా ప్రభా కాబట్టి దానిని ప్రభా నైనా ఒక తండ్రిగా మీరు ప్రభా కాబట్టి మేము బిడ్డలుగా కుమారులుగా ఉన్నాం కాబట్టి నిన్ను సంతోషపరచాలా ప్రభానైనా తండ్రి కాబట్టి నీకు ఇష్టమైన పనులే చేయాలా ప్రభా నువ్వు అసహించుకునేది మేము ఏది మా హృదయాల్లో కానీ మాలో కానీ అది ఉండడానికి వీల్లేదు ప్రభ కాబట్టి ఒకవేళ మాలో ఆయస్కరంగా ఉంటే నాయన ఈ వాక్యం ద్వారా కాబట్టి ప్రభ నాయన మాకు ఏది స్పెషల్ లేదు ప్రభా నాయన మీరే మాకు అన్ని ప్రభ సమస్తం మీరే ప్రభ కాబట్టి నాయన మేము ఈలోకానుసారంగా నడుచుకోకుండా ప్రతిదీ ప్రభా నైనా నిన్ను పోలి నడుచుకొని పైనన్న వాటినే వెతుకుతూ వాటినే అనేకుల్లో వెతికేలాగా ప్రభా నాయన మేము నడిపించేలాగా మేము వెలిగింపబడి ప్రభ నాయనా మా దీపాలు మేము వెలిగించుకొని అవి అనేకుల దీపాలకి ఒక నూనెలాగా మేము ఉండినైనా వాళ్ళ దీపాలు కూడా వెలిగించేలాగా వాళ్ళను కూడా నీ తట్టునైనా నీ సత్యంలోకి నడిపించేలాగా అనేక ప్రభా తండ్రి ఈరోజు ప్రభా దీపాలన్నీ ఆరిపోయిన వాళ్ళందరి దీపాలు మళ్ళీ వెలిగించేలాగా మీరే ఆ రీతిగా ప్రభ మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి నడిపించి మేము కూడా అనేకులను నాయన నడిపించేలాగా అనేకులను మేము సిద్ధపడి అనేకులను కూడా మేము సిద్ధపడాలా ప్రభా కబట్టి మీరే వాక్యం ద్వారా ఇద్దిన మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ నదురడిని ఏసుక్రిస్తున్నామీన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప సర్వశక్తి సంప తండ్రి హలో మనోజ్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప సర్వశక్తి సంపన్నుడ మోహనత్తురకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమైన నీకేస్తుతులు స్తోత్రమైన గొప్ప ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రించి ఎంతగానో బలపరిచినా నీకు వందాలిసయ్యా అనుదినం అను క్షణం మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందిగా నీకు వందాలు ప్రభావ నా దేవా నీకే తుల స్తోతాలు అర్పించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వరు ఈగ యుగంలో నీకే కలుగునిగా కాళలియ నా ప్రభావ మీ వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నా దేవ నా ప్రభా ఆకాశ రాని ప్రభా దుష్ట శక్తులతోని ప్రభా నైనా ఏసు ప్రభా క్రైస్తవ సంఘం అంతా పీడింపబడుతుంది ప్రభావ నైనా వాళ్ళ రీతిగానే ప్రభా చేస్తున్నారు ఏమైనా క్రియలు ప్రభావాలు చేస్తున్నారు నైనా మీరు ఎంతగా ప్రభా ప్రార్థించుకొని చెప్పిందంటే ప్రభావ మీరు ఎంతగా ప్రవా వేదన పడి ఉంటారు ప్రభావ నా తండ్రి ఏసయ్య నా తండ్రి సృష్టికర్తమైన మిమ్మల్ని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు ఈ లోకప్ప విధానాలు పూజిస్తుంది క్రైస్తవ సంఘం గొప్ప దేవ ఏసయ్య మీరు ఎంతగా ప్రభా నా తండ్రి మీరు బాధపడుతున్నారో ప్రభా మీరు మాకు నా తన్ని క్షణం చూడగలుగుతున్నాం నాయన గొప్ప దేవ ఎందుకంటే మీరు అంతగా ప్రేమించిన బిడలనైనా మీకు విరోధంగా తిరిగితే అంతగా ప్రభావ మీరు ప్రార్థించకరు అని చెప్పినప్పుడే ప్రభావ మీరు ఎంతగా ప్రభావ వేదన పడ్డారు మేము చూస్తున్నాం నాయనా నా తండ్రి నీకు నా ప్రభాన తండ్రి ఈరోజు తరిస్త సంఘం ఆ అన్ని దేవతలకు పానార్పులు అనిపిస్తున్నారు ప్రభావ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్త్రీలందరూ ప్రభావ దానికి విగ్రహార్థన చేస్తున్నారు ఈ లోకంలోనైనా గొప్ప నా తండ్రి ఆ బిడలందరూ ప్రభావం అంత తన్ని సత్యంలోకి రావాల ప్రభావ ఆత్మనీయతలు ఇప్పని ప్రభావ యుగ దేవత వాళ్ళకు గుడ్డితనం కలిదేసిన ప్రభావ వాళ్ళ ఆత్మీయ నేతలు ఇప్పని ప్రభావ వాళ్ళ హృదయాలను స్వస్థపచ్చండి వాళ్ళ కళ్ళని స్వస్థపచ్చండి ఆ రీతిగా ప్రభావనైనా వాళ్ళందరినీ సత్యంలో నడిపించమని ప్రాదిష్టమైన ఈ ఆత్మీయమైన సత్యాల ప్రభావ మేము సంఘాల్లో మేము బోధించాలా నాశనకరమైన హే వస్తువు తెచ్చిపెట్టుకుంది పరిశుద్ధ స్థలంలో ఈ రోజునైనా ప్రపంచం గొప్ప దేవ వాక్యంతో ప్రభావ రుజువు చూపించినైనా వాళ్ళ సత్యాన్ని మేము చూపించాలా ప్రభావ దుష్ట అబద్ధ బోధ నుంచి వాళ్ళు మేము తీసుకొని రావాలా ప్రభావ నాయన మీ వాక్ శక్తి ప్రాభం మీరు మాకు అనుగ్రహించారు మీకు సమర్థమంత వాకు ప్రాభ అక్కడ బయలుపరచబడినప్పుడు ప్రతి హృదయం కదిలించబడాలా ప్రాభ నాయన వాక్యం వినవంటనే ప్రభావ మీరు అద్భుత కార్యం హృదయాలు మార్పు చెందాల ప్రాభ నైనా ఏసు ప్రభావ వాళ్ళ కన్నులు విప్పండి ప్రభావానికి వందాలేసయ్య అబద్ధ బోధ నుంచి ఈరోజు ప్రపంచం అంతా తాండవిస్తుంది వాళ్ళందరినీ దాని నుంచి మేము బయట తీసుకొని రావాలా ఓ ప్రభావ హృదయం అనే మందిరంలో నైనా ఏసు ప్రభా ఏ వస్తువులు పెట్టుకున్నారు ప్రభావ వాటిని మేము బయట తీసుకొని రావాలా క్లీన్ చేయాలా ప్రభు అయినా అందుకోసమే మీరు మమ్మల్ని నిలబెట్టినారు ఇవన్నీ చూపిస్తున్నారు నాయన కాబట్టి ప్రభా ఆ సేవ కొరకు మేము సిద్ధపడి మేము ముందుకు పోవాలా ఎందుకంటే ప్రభ నైనా మీకు ఉద్దేశం ఉంది ప్రభావ మా పట్ల నైనా ఇవన్నీ చేయాలా ప్రభావ ఎన్నో పనులు ఎన్నో విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు అయినా గొప్పది వాటి అన్నింటి ముందుకు పోవాలా ప్రభావ ఏదైనా తోటను ప్రభావ మేము సిద్ధపరచాలి దాన్ని కాపాడాలి ప్రభావ ఈ రోజు అది శ్రమల పలు కాబోతుంది ప్రభ దుష్టిని బంధకాలు ఉంది ప్రభావ వాడి బంధకాలు ఉన్నారు ప్రభు అందరినీ ప్రభావ వాళ్ళందరినీ ప్రభా బయట తీసుకుని రావాలి సేద్ధపరచాలనున్న రాళ్ళు రప్పాలని తీసేయాలా ప్రభావ మంచి విత్తనం సత్యమైన విత్తనం వేసి ప్రభావ ఆయన పంట పలించలాగిన వాళ్ళ మేము తయారు అలాంటి సేవలకు మిమ్మల్ని నడిపించండి వాక్యందరూ మాట్లాడానికి వంద ప్రభావ ఆ ప్రయాణం కొరకు మేము సిద్ధపడి ముందుకు పోవాలా ఆల్రెడీ మీరు మాకు ఇచ్చినారు ప్రభావ మేమే పరిష్కారం మేమే వాటిని అమలు పరచుకోవాలా విశ్వాసంతో ముందుకు పోవాలా ముఖ్యంగా ప్రభావ మీకు పరిశుధారణ నడిపింపు ప్రతి దినం ప్రతి క్షణం మీరు మాకు అనుగ్రించండి మా తలంపులు ఆలోచన సమస్తంలో ప్రభావ మీ ఆత్మధర్మం నడిపించి ప్రతి చోట మీ కురుకుండా అందరినీ సాక్షిని పెట్టుకుని మీరు అక్కడ సిద్ధపచ్చుకోమని త్వరలోన ఏసు క్రీస్తు పరిశుద్ధనామను ప్రాదిష్టమైన ప్రదర్శిస్తారు అందరూ మీరు ఆశ్రయించండి ప్రతి ఒక్కరు నూతనంగా అభిషేకించండి మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపచ్చాలా ప్రభ అయినా సంఘాలను కూడా మీకు స్థిరపరచాలా సంఘాలకు ఇచ్చిన భారం కూడా మీరు మాకు పెట్టినారు ప్రభ అయినా ప్రభా మీ సంధ్య తీసుకొని రావాలా ప్రభావ మీ సందులో నిలబెట్టాలి వాళ్ళందరూ సంపూర్ణంగా తయారు చేయాలా మీ వాక్యంలో ఎదిగింపజేసి మీరు నడిపించాలా అలాంటి సేవా జీవితం నడిపించి బలపచ్చి మన ప్రాదిష్టం నేను ప్రదర్శిస్తున్న అందరూ మీరు ఆశ్రయించండి వాళ్ళ సేవా జీవితంలో ఫలబలితంగా ఇచ్చేని ప్రవ ఫలం మీ ఉద్దేశాన్ని ప్రభావం నెరవేర్చుకోలాగా మీరే మార్గం చూపించండి ఓ ప్రవ మీకు ప్రణాళిక ప్రకారంగా మమ్మల్ని నడిపించండి ప్రతి ఒక్క బీడ పరుశుదాత్మ అభిషేకం పొందుకోని ప్రవ సత్యను ధైర్యంగా ప్రకటించాలా ఆదిమ సంఘం ప్రవ అపోస్తులు ఏ రీతిగా ప్రవ ఆ లోకాన్ని ప్రవ్వ ఆ కాలంలో మొదటి శతాబ్దంలోని ప్రభావ భూ తల్ల కింద చేసినారు ప్రభావ ఏసుక్రీస్త నామం ప్రకటించినప్పుడు లోకమే కదిలించబడింది ప్రభ ఈ చివరి కాలంలో గొప్ప ఉద్యమం తీసుకొని రావాలి క్రైస్తవుల నుంచి ప్రభావ పత్తి హృదయాలు మండాల మీ వాక్యంతో వెలిగింపబడాలా ప్రభావ ఒక జ్వాలలాగా ప్రవ ఓ ప్రభు ప్రజ్వలించాల ప్రభావ నేను మీ వాక్యం సువార్తి లోకమంతా అలాంటి సేవకులు మీ లేవనెత్తి బలపచ్చి ఆ తీర్మానంతో మేము ముందుకు వెళ్తున్నాం ప్రభా మీరే ఆమోదించి నడిపించి మీ ఆత్మ నడిపింపు దయచేసి ఈ నామాన్ని మేము తెచ్చుకొని మీరు ఆకలి మీరు గొప్ప దీవానికి వాక్యందరూ మాట ఇరిమే కంటే చూపిస్తున్న మాకు చూపిస్తున్న సోప్రభ నా దీవాణి కనుక ఈ రోజు ప్రభా మా ఆత్మలే తెలుస్తున్నానికి ఉందా సుప్రభా మేము చూస్తున్నాం మిస్టర్ ఈ స్త్రీ అంటే ప్రభా సమరీ అంటే క్రైస్త సంఘం మిశ్ర ప్రభా అలాభ ఈ మీకున్న మనసు మీకున్న ఆశక్తి మాకు అలా మా ప్రభుత్వం మీ అధికారం మీకు లోబడి ఉండాలా ప్రతి దినం మీ ఆత్మ నడిపింప ఉండాలా అక్రమ భాగ్యం ది నాదివానికి శ్రోతం చేసాం గొప్ప జనం కలికరించి వాళ్ళ విద్యాలు సమించి అలా మీ ఆత్మ తిరవండి నా నేను మార్గం నేను జీవం అన్నారు ఆ శిల్వ దగ్గర నడిపించండి మీరు యశ ప్రభా పతి సంఘం సరస్వతం రావాలా అలాది నా దేవానికి శ్రోతం ఎస్వ మీరు కార్యం చేయండి యశ ప్రభాగం పెట్టబిడ్డ ముట్టి స్వసపరచండి వాల్వి రక్షణ తెచ్చండి ఎంతమంది ప్రార్థన చేసి స్వస్సపరుతున్నారు వాళ్ళు బాగు చేస్తున్నారు పొడిగిస్తున్నారు నా దేవ వాళ్ళు కనికరించండి చేసిన మీరు కూడా కొల్టాది శ్రోతం ప్రభావ వాళ్ళవి రక్షణ పొందాలా మీరు కార్యం చేయండి రక్ హాని చెడు కాపాడండి తెలివండి స్వార్థ పంపించండి పోవాలందరూ రక్షణ పొందారా అలలియ నాది ప్రాంతం త్వరగా తీవ్రంగా స్వార్థ పోవాలా ఆ రోజు తీవ్ర స్వార్థ చేసి ఈ రోజు పోవాలా అలలియా మా దేశం కనికరించండి నా ప్రభావానికి మా దేశంలో శాపం తొలగించి ప్రజలకు నా ప్రభావానికి పొందలేసిన ప్రభా కుటుంబంలో ప్రభ ఆదరించండి భార్య పరిచాను పిల్లలు కలిసి తొలగం చేస్తూ ప్రభు భయంకర సమకాలంలోనూ అలాది ఇంకా ప్రభ ప్రార్థన కల్లీరు ప్రభా ఇరవై రోడ్డి ప్రార్థన చేయాలా అలాది దాని రోడ్డి పౌలు ప్రార్థశక్తి ఆత్మల భారం దయచు పరిశుభ్ర బాగుతండ్రి మీకు స్థుతుల స్తోత్రాలనైనా అభిమాశాఖ యాకల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు వేసాయా ఈ విధంగా నుంచి ఎంత మమ్మల్ని కాచి మీకు ఎంతో వదనాలు ప్రభావ మిమ్మల్ని స్థితించ మీ యొక్క తన మనస్ పరం మీరు మనకు బలపరిచి స్థిరపరిచినందుకు మీకు ఎంతో వదనాలు వేసయ్యా ముఖ్యంగా ప్రభావ మేము దేని చింతించకుండా దేని భయపడకుండా ధైర్యంగా మీ అందరూ ఆనందిస్తూ ఎల్లప్పుడూ ఆనందించడం మీరు మాకు చేస్తారు కాబట్టి మీ అందే మేము ఆనందిస్తూ పర్షకల్ ఆనందం కలిగి ముందు పోలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మాకు మీరు ఇచ్చిన ఇక ప్రతి పనిని తనమలి విధేతతో మేము కొనసాగించుకుని లాగా ఆటంకాలు లేకుండా అడ్డంకులు లేకుండా ముందు పోలాగా సహాయపడండి ప్రభా ప్రతి విషయంలో మీరే మాకు విజయం అనుగ్రంచే గొప్ప దేవుడు కాబట్టి నేను మనం రీతిగా ప్రార్థన చేయాలా ఏ రీతిగా మీ నుంచి మేము మీ యొక్క స్వరం వినాలా మీ యొక్క తలమలి ఈ విషయాలు మేము నేర్చుకోవాలా మీరు అన్నారు ప్రభా అవును ప్రభా మీ యొక్క చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారం మేము ముందు పోవాలా ప్రభా మీ యొక్క జ్ఞానం పొందుట దేవుని చిత్తమని కొలసలు పత్రిక మొదట అధ్యయనం చెప్పబడింది కాబట్టి నైనా మాకు అది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కాసగలిగిన హృదయని తృప్తి పరిచే గొప్ప దేవుడు కాబట్టి ప్రభ అనేక విషయం నేర్చుకోవాలా ప్రతి క్షణం తన్మలి ప్రతి ఒక్కరికి ప్రేమ పూర్వకంగా తన్మలి జవాబిచ్చుటకు మనసు దర్చి మహిమనుందమని ప్రార్థిస్తున్నాం ఇదైనా మాత్రం మీ సాయం చేతి నడిపించండి సురేష్త ఇంటి చేర్చమని హే శ్రీకృష్ణ అని తండ్రి ఆ ప్రేమాల దేవానికి వంధనలు కృతజ్ఞత స్థుతులు స్తోత హాడి దేవా ప్రభా మరి ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి ప్రభా దేవాభ మరి ఎంతో మంది గోపజన ప్రభా తెలియక ప్రభా మరి ఆచారాలు పాటిస్తుండే ప్రభా మరి అలాంటి వారికి ఈ ప్రభా మేము ప్రకటించాలి ప్రభా దేవా ప్రభావ మరియు ప్రతి ఒక్క ప్రజల మీరు మార్చివే ప్రభా దేవా వాళ్ళ సత్యాన్ని తెలుసుకోవాలంటే ప్రభా దేవాయసు ప్రభా అలాంటి వారి దగ్గరికి ప్రభా మమ్మలా నడిపించని ప్రభా నీకే స్తూతం నీకే ఉండాలి తండ్రి దేవాయచు ప్రభా కనికరించండి దయ చూపించండి ప్రభా దేవాచు ప్రభా వారిని మళ్ళీ నీ సన్నిధికి నడిపించుకుని ప్రభా నీకే స్థూతం తండ్రి దేవాయచు ప్రభా అనేక ఆత్మలు నీ ప్రభా మరి మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా అలాంటి వారికి మేము సత్యం ప్రకటించాలా ప్రభువ మరి ఏసయ్య ఆ వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయని మారబడాలా ప్రభా ఏసారి మీ యొక్క రాకడ చాలా త్వరలో ఉందని ప్రభా ఆ యొక్క జనాలు కూడా తెలుసుకోవాలి ప్రభా ఆ కాచర ఆచార పద్ధత నుంచి వాళ్ళు బయటికి రావాలా ప్రభువా దేవాసు ప్రభావ అలాంటి వరకు మీరు బయటికి లాక్కరని ప్రభా దేవాసు ప్రభావ బీరని భూమిని మేము దున్నాలంటే ప్రభా నీ యొక్క జ్ఞానం మాకు కావాలి ప్రభా ఏసీ మాకు జ్ఞానం దయచేయండి అనేకులకు మేము శుభార్త ప్రకటించాలా అనేక ఆత్మల్ని సన్నిధికి నడిపించేవారు లాగా ప్రభా మనం దీవించి ఆశీర్వాదించతనిపండి ప్రభా ఏం నీకేమన్నా దేవాయసు ప్రభావం రక్షించుకుని ప్రభా నీ సన్నిధికి నడిపించుకొని ప్రభా దేవా దేశ దేశం శాంతి సమాధానం ఐక్యత దాయించేయండి ప్రభా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా ఈ యొక్క రాజ్యాలన్నీ కూడా ప్రభా క్రీస్త రాజ్యం కావాలి ప్రభావా ప్రతి ప్రార్థనకు మీ సమాధానం దయచేసి మరి యొక్క రాకరికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఆమంలో ప్రార్థన మనసు క్రీస్తు కృప సమాధానం మనందరికీ సదాకాలం తోండి